చూడండి సో కథ అందమైన కథ కథను లిటరల్గా తీసుకోకూడదు దాంట్లో మళ్ళీ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అవి వెతకూడదు కథ యొక్క తాత్పర్యం ఏంటంటే మీ కోపంగా ఉన్నప్పుడు ఓ రకంగా ప్రేమించినప్పుడు ఇంకో రకంగా కనపడతాయి కాబట్టి అబ్సల్యూట్గా దాని ఎందుకు గుణం కానీ దోషం కానీ లేదు అబ్సల్యూట్గా గుణదోషాలు ఏమీ లేవు ఆ సత్యాన్ని గుర్తించి మనం సర్వమునందు కూడా సమత్వ బుద్ధిని కన కనపడతారు మనం ఏ ఆహారము పవిత్రమని తింటామో అది మిగలగా ఇంక ఇది ఉచ్ఛిష్టము ఇది అపవిత్రము అని మీరు పారేసిన ఆహారాన్ని కుక్క ప్రేమగా భక్షిస్తుంది అది దానికి అది అపవిత్రము కాదు అది అయోగ్యము కాదు చక్కది యోగ్యమైన ఆహారం కుక్క ఆ కుక్కలో కూడా ఆ వైశ్వానరుడు ఉన్నాడు వైశ్వా అంచతనే వైశ్వానరోపాసకుడు ఏ ప్రాణి యొక్క ఆహారాన్ని నిందించరాదు అని నియమం పెట్టారు ఎందుకంటే కుక్కదని ఆహారము అదే అపవిత్రము అని అంటే వాడు వైశ్వానరోపాసనలో అపరాధం చేసిన వాడు అవుతాడు ఎందుకంటే ఆ కుక్కలో ఉన్నటువంటి ఆ ప్రాణశక్తి వైశ్వానరుడు భక్షిస్తున్నాడు భక్షించేవాడు వైశ్వానుడు కాబట్టి కుక్క యొక్క ఆహారము పవిత్రమే ఈ విధంగా మహోన్నతమైన మనం ఆలోచించాలి తప్పించి ఇంకా అక్కడి నుంచి రాగద్వేషాల్లో పడి కొట్టుకోరాదు మీరు ఆ స్థాయిలో ఆలోచించగలిగితే మీకు తత్వము అలాగా కరతలామలకంగా భాషిస్తుంది సర్వదా ముని మననశీలై వివేకిభి భాష్యకారులు ఎంత ప్రేమగా అందిస్తారో చూడండి మునిభి అంటే కొన్ని ఏం చేశారు ఆ ముని ఉండే ఆ ఈ ప్రచయం అది ఇన్ అంటారు దాన్ని ఇన్ ఆ ప్రచయానికి శీలార్థంలో వస్తుంది శీలార్థే మినిహి అని అంటాడు అంటే శీలము అంటే స్వభావము ఆ యాటిట్యూడ్ ఉన్నవాడు ఏ యాటిట్యూడు మననం నుంచి ముని శబ్దం పుట్టింది మననాన్ ముని కాబట్టి మనన శీలై ఆ పదాన్ని చక్కగా వ్యాకరణ శుద్ధంగా అర్థం చెప్పాడు చెప్పి ఇప్పుడు తాత్పర్యాన్ని చెప్తున్నారు సో మననశీల అన్నది పదానికి పదం యొక్క స్ట్రక్చర్ని బట్టి ఎటిమలాజికల్ మీనింగ్ దాన్ని కాంటెక్స్టివల్ మీనింగ్ ఏమిటి వివేకి అదే మీకు చెప్పా మీరు దేహమును సాక్షిగా దర్శిస్తే అది మననము తర్వాత మనస్సు యొక్క మూమెంట్ని దర్శిస్తే అహంకారం యొక్క చలనాన్ని దర్శిస్తే దట్ ఈస్ మన నమ్మ ఎందుకంటే మీరు సాక్షిగా దర్శిస్తున్నారు కనుక ఆ వివేకం దాని ఎందు అంతర్నిహితమై ఉండదు అది మనన మనబడుతుంది వేదపారగై అవగత వేదార్థతత్వజ్ఞాని అది వేదము యొక్క తాత్పర్యం తెలుసున్నవాడు అయి ఉండాలండి ఊరికే ఒక రకంగా చెప్పాలంటే కొంచెం మరి చెప్పడానికి ఒకసారి పరుషంగా ఉన్నట్లు అనిపిస్తే అనిపించవచ్చు కానీ ఊరికే వల్లిస్తూ ఉండడం అలాగే చెవి కోసం మేకలాకా అది అది వారి పూర్వం అలాగే ఊరికే మంత్రాలని అలా వల్లిస్తూ ఉండడం దానికి అర్థం కానీ ఆ అర్థాన్ని తెలుసుకోవడము తెలుసుకున్న అర్థాన్ని ఫీల్ అవ్వటం ప్రేమించటము ఇప్పుడు ఏదైనా ఒక మంత్రం ఉందనుకోండి ఆ మంత్రానికి అర్థం తెలిసిన హృదయము ఆనందంతో నిండిపోతుంది అబ్బా ఎంత బాగుంది అర్థం ఈ మంత్రం ఎంత బాగుంది అని ఎంతో ఆనందం కలుగుతుంది అటువంటి ఆ భావనాత్మకంగా మన శన్నో మిత్రం అనగానే బహ్ కులకరిష్ణు ఎంత బాగుందో ఈ మంత్రం అని అలా అనిపిస్తుంది అలాగే గాయత్రి మంత్రాన్ని మనం గాయత్రీ మంత్రాన్ని భావన చేసినప్పుడు కూడా అటువంటి ప్రేమ భక్తి దాని కలుగుతాయి సో ఆ విధంగా అటువంటి భావనాత్మకంగా మంత్రాన్ని మనం ఎన్నిసార్లు చెప్పామని సంఖ్యాపూరణం ముఖ్యం కాదు మంత్రం కానీ నామం కానీ ఊరికే మెకానికల్గా అలా చేస్తుంటే ఈ మెకానికల్ కర్మని దీన్ని ఎలాగ వ్యాఖ్యానం చేయటం నాకు ఉంటుంది నేను కూడా ఊరికే కేవలము దోషబుద్ధితో చూస్తానని మీరు అనుకోద్దు దాన్ని ఒక వివేకబుద్ధితో చూసి ప్రయత్నము ఒక పరిశీలనాత్మకంగా చూసి ప్రయత్నమే చేయడమే తప్ప మరొకటి కాదు సో అలా మెకానికల్గా చెప్తుంటే ఇది కూడా పర్వాలేదు సో ఇట్ మే బి యూస్ఫుల్ అని అనిపిస్తుంది కానీ ఇట్ మే బి యూస్ఫుల్ అని చెప్పి ఊరుకోబుద్ధి కాదు ఎందుకంటే దట్ మిస్లీడ్స్ పీపుల్ నేను చూస్తూ ఉంటాను ఈ సహస్రం విష్ణు సహసనాన్ని కొంతమంది అదే వినిపిస్తూ ఉంటుంది అస్తమానం వినిపిస్తూ ఉంటుంది నమహ అండహ అంటే నమాహా ఆ దీర్ఘం ఎక్కడ ఎందుకు పట్టుకొచ్చిందండి విశ్వక్సేనాయ నమాహ ఓండి మీరు తియ్య ఈ నమాహా అలా అలాగా అంటే పిచ్చి పిచ్చి దీర్ఘాలు చేస్తాడు ఎంత అసందర్భంగా ఉంది నమాహ అంటే ఏకశబ్ద అలా సంస్కృత పదాలను అలా తప్పుగా ప్రయోగించకూడదు అలా ఎందుకు వచ్చిందో తెలిసినా ఈ నమాహ అనేది ఎందుకు వచ్చిందో తెలిసినా ఆ నామాలు తడువుకుంటూ చెప్పుకుంటున్నాడు అంటే విశ్వస్మయ నమాహ కృష్ణవే నమాహ భూత భవత్ప్రభవే నమాహ అంటే వాటి కరెక్ట్ తర్వాత ఓమ్ నామానికి చిగులు పెడతారు ముందు పెట్ట ముందు పెట్టాలి ఒకనా చేపిస్తున్నాడు భజన చేపిస్తున్నాడు శ్రీరామ జయ రామ జయ జయ రామ ఓం అని చెప్తారు అని వీళ్ళందరూ అలాగే ఉండాలి అక్కడ అలా కాదండి దాన్ని కొంచెం సరిగ్గా చెప్పండి అంటే సరిగ్గా అంటే ఏమిటి నువ్వు చెప్పు చెప్పండి ఓం శ్రీ రామ జయ రామ జయ జయ రామ చెప్పండి బాబు అని నేను చెప్పింది అది మంత్రం మంత్రం ఓంతో ప్రారంభం అవుతుంది కానీ ఓంతో ఓం నమ శివాయ చెప్పండి చేయమంటే నమఃశివాయ ఓండి నమఃశివాయ ఓం ఏమిటండి వీడు కరక్ట ఓం నమ శివాయ కొన్ని బేసిక్ థింగ్స్ని అలా వైలేట్ ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఆ మెకానికల్గా వల్లించుకుంటూ పోవడం వల్ల వచ్చినటువంటి దోషాలు మైండ్ డల్గా తయారవుతున్నాయి ఆ మైండ్ అది ఎంత ముద్దు బారిపోతుందంటే ముత్తికాయలు వేసినా కూడా వాడు దాని నుంచి బయటపడ్డాడు అలా అలా ఉంటాడు ముద్దుబారిపోతుంది అలా కాదు వేద పారగాయ అంటే వేదార్థ తత్వజ్ఞ అర్థం తెలిస్తే చాలుదావు వేదం వస్తే చాలదు అర్థం తెలియాలి అర్థం తెలిస్తే చాలదు దాని తత్వం తెలియాలి అంతవరకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది కాదు తత్వం తెలిసిందంటే వేదంలో అన్నీ ఉంటాయి వేదం సూపర్ మార్కెట్లు అన్నీ ఉంటాయి మనకి తత్వం తెలుస్తూ ఉంటుంది దాంట్లో మన సందర్భాన్ని బట్టి మనం దాన్ని తీసుకుంటాం ఎవడో అగ్నిష్టోభం చేస్తున్నాడని కొన్ని బాగుంది సంతోషం సుఖం ఎందుకంటే వేదంలో అగ్నిశోమం ఉంది చేస్తున్నాడు ఆయన మనమేమో స ఏకహా స ఏం వేద మనకు కావాల్సింది మనం తీసుకుంటాం వేదల్లో అది ఉంటుంది ఇది ఉంటుంది వీ నో వాట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ఎన్ అండర్స్టాండింగ్ ఓకే ఆయన కర్మ మార్గంలో ఉన్నాడు ఎట్ ఉండు లెస్ కాబట్టి సో వేదము యొక్క తాత్పర్యం తెలిసి ఉండాలి తప్ప వేదార్థ తత్వజ్ఞుడే ఉండాలి చాలా ఇంపార్టెంట్ నిర్వికల్ప వికల్పశూన్య అయమాత్మా దృష్ట ఉపలబ్ధ వికల్పశూన్య సో చూడండి అయమాత్మాధ అంటే ఉపలబ్ధ దృష్ట అంటే దృష్ట నిర్వికల్పో్యయం దృష్ట అయ అయంటే ఆత్మా అయ ఇది మాండుక్యం కదా ఇది అయమాత్మ బ్రహ్మ కాబట్టి అయం అని మీకు వాక్యంలో కనబడితే అది ఆత్మ ఉచీస్ బ్రహ్మ ఉచీజ్ నిర్వికల్ప అటువంటి అంటే మీరు రాగద్వేషాలు లేకుండగా భయము లేకుండా భయం ఉండకూడదు అంటే పొగర్మోత్తనంగా ఉండమని నా అభిప్రాయం కాదు భయం ఉండద్దంటే భయం లేకపోతే దానికి ఆపోజిట్ పొగర్మోత్తనం అనుకున్నారు ప్రేమ నిండైన హృదయము నిశ్చింత భవిష్యత్తు గురించి నిశ్చింత తర్వాత ఈశ్వరుని ఎడల ప్రేమ భక్తి నాట్ భయం ప్రేమా భక్తి ఉండాలి భయం ఉండరాదు ఎందుకు భయం ఈశ్వరుని తోటి భయం ఎందుకు చిన్నపిల్లవాడు తల్లికి భయపడతాడా ఎన్నడూ భయపడ్డావు ఎందుకు భయపడ్డు చిన్నపిల్లవాడు తల్లి ఎందుకు భయపడ్డు వాడి మనస్సు నిర్మలంగా ఉంటుంది కాబట్టి భయపడ్డావు అదే పిల్లవాడు పెరిగి పెద్దవాడు అయ్యాడనుకోండి తల్లికి భయపడుతున్నాడు అంటే ఎందుకు భయపడుతున్నాడు అంటారు వాడి మనస్సులో ఏదో శంక ఉందన్నమాట తను తప్పు చేశాననే శంక ఉందన్నమాట కాబట్టి భయం ఉంది అంటే వాడు దోషి అని అర్థం మనం ఎందుకు భయపడాలి ఈశ్వరుడికి ఎందుకు భయపడాలి అంటే జనరల్గా జనాలు ఎందుకు భయపడతారంటే ఈశ్వరుడు ఈశ్వరుడు మీద ఒక కల్పన ఉంటుంది ఆయన ఇటు మన కొంతమందిని అనుగ్రహిస్తూ ఇంకో కొంతమందిని పనిష్ చేయడం కోసం అక్కడ కూర్చుని ఉన్నాడు జడ్జింగ్ గాడ్ అంటారు జడ్జిమెంటల్ గాడ్ అక్కడ ఒక తోట కూర్చుని ఉంటాడు మనకి ఇలాగంటే కల్పన మన మనస్సులో దృఢంగా ఉంటుంది అక్కడ కూర్చుని ఉంటాడు యమధర్మరాజు కల్పన యమధర్మరాజు పెద్ద సింహాసనంలో కూర్చుని ఉంటాడు ఎదురుకుండగా క్రూరాతి క్రూరములైన ఆయుధాలని పేడి పీడించే సామగ్రులని పట్టుకుని కెంకర్లు నిలబడి ఉంటారు పక్కనే చిత్రగుప్తుడు ఉంటాడు అంతా అకౌంటు అలాగా వీడు వెళ్తాడు ఈ జీవుడు వెళ్తాడు వెళ్ళగానే అడుగుతాడు ఆయన అక్కడ యమధర్మరాజు వీడి వీడి భరతం పట్టడానికే కూర్చుని ఉన్నాడు అక్కడ ఆయనకి ఇంకా వేరే పని ఏం లేదు ఇట్ ఈస్ ది ఓన్లీ డ్యూటీ హీ హ్యాస్ వీడు భరతం పట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఓ గద పట్టుకున్నాడు కెంకర్లు ఈయన ఆజ్ఞ వేసిన వెంటనే వాళ్ళు ఏమో తీసుకెళ్లిపోయి వీడిమో హింస పెట్టేస్తారు ఆయన ఆజ్ఞ వేయడానికి ముందు అకౌంట్ చూసుకుంటాడు సో వీడు వస్తాడు చిత్రగుప్తుడు గేసి చూస్తాడు చిత్రగుప్తుడు ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఆ వేసేయండి వీడిని తీసుకెళ్ళి కుంభిభాగం బారాయండి ఉంటాడు దేవుడు అలాగాని మనం కల్పించి కూర్చుంటాం దాంతో భయపడుతూ బతుకుతాం అల్లాగా అలా ఉంటాడండి దేవుడు మరి ఏదో ఒక ఆటోక్రాట్ హార్ట్లెస్ ఆటోక్రాట్లో ఉంటాడు అదేమిటంటే అలా ఉండడు దేవుడు అనేవాడు ఇప్పుడు ఆయన ఒక పెద్ద మనుషులాగా ఉండడు అది ఆల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ గాడ్ అది మనం తెలుసుకోవాలి నేను ఐ ఆమ్ పర్సనల్ ఎగ్జిస్టెన్స్ అని నిన్న కూడా నేను మనవి చేశాను ఆ పర్సనల్ ఎగ్జిస్టెన్స్ నేను ఉన్నాను దేవుడు ఉన్నాడు అక్కడ కూర్చొని ఉన్నాడు అని దేవుడు యొక్క ఉనికి అది లిమిటెడ్ చేసి పెడతాడు తన ఉనికి కూడా లిమిటెడ్ కాబట్టి ఆ పెర్సనల్ ఎగ్జిస్టెన్స్ ఒక పెర్సన్ లాగా బ్రతుకుతూ ఉంటాడు పరిచ్ఛిన్నమైన జీవభావంతో వాడు దేవుణ్ణి ఒక పెద్ద ఆయనలాగా చేసుకుని ఆ పెద్ద ఆయన ఇప్పుడు మన ఇళ్లలో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళంత క్రూరంగా ఉండరు ఇప్పుడు పూర్వం వాళ్ళు తాత ముత్తాత వీళ్ళందరూ కొంచెం ఒక్క పర్సన్ డిసిప్లినేరియన్స్ కింద ఉండేవారు వాళ్ళు కూడా ఏదైనా అల్లరి చేస్తే అలా కళ్యాణం చేసి చూసేవారు లేకపోతే హుమ్ అనేవారు తప్ప మీద పడు కొట్టేసి కరికేసి అలా చేసేవారు కాదు అలా కళ్ళే రోజు చూస్తేనే మనం ఒకప్పసారు తగ్గి ఉండేవాళ్ళు తర్వాత వాళ్ళు కూడా పర్లేదు లేనిలే పరీక్షలోవి బాగా రాసాడు ఆడుకోని అన్నట్టుగా వదిలేసేవారు అంత పరుషంగా ఉండేవారు కాదు మనల్ని డిసిప్లిన్ చేసిన తాత ముత్తాతలే అలా ఉన్నప్పుడు దేవుడు దిక్కుమాలిన దేవుడు అంత క్రూరంగా ఉంటాడండి ఉండడు అంత క్రూరంగా ఏమి తర్వాత దేవుడు ఆయన ఆనందస్వరూపుడు ఆనందస్వరూపుడు అయిన దేవుడు అంత క్రూరంగా ఎందుకుంటాడు ఉండడు ఈ పనిష్మెంట్ మనకి పనిష్మెంట్ దేవుడు ఇవ్వడు మనమే ఇచ్చేసుకుంటూ ఉండం పనిష్మెంట్ ఇంకే దేవుడు వయా దేవుడు అది అలాగే ఆ రూట్ అలా ఉంటుంది అంతే పనిష్మెంట్ భూమ్ ర్యాంగ్ అంటారు ఆయుధాన్ని విసురుతాడు వీడు అది ఆకాశంలో అలా తిరిగి వచ్చి మళ్ళీ వీడి మీద పడుతుంది ఆకాశం దేవుడు విసిరిన మొమెంటం అంతా వీడిదేది ఆయుధం వీడిదే ఆకాశమే దేవుడు దేవుడల్లా ఆకాశంలాగా ఉంటాడు కాబట్టి మనం ఏదైనా దోషం ఉంటే ఆ దోషాన్ని పరిహరించుకునే ప్రయత్నం చేసుకోవాలి కానీ దేవుడు ఏడలో భయం భయం ఉండకూడదు తర్వాత దేహాభిమానం నుంచి పుడుతుంది భయం నిన్న మనవి చేశాను ఎప్పుడైతే పరిచ్ఛిన్నమైన పెర్సన్ లాగా బతుకుతూ ఉంటాడో ఈ పెర్సన్ యొక్క కంట వర్సు కొన్ని ఉంటాయి దానికి దేహం ఉంటుంది ఆ దేహానికి ఏదో వయస్సు ఉంటుంది తర్వాత దానికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది ఆ పెర్సన్కి ఆ బ్యాంక్ అకౌంట్కి కొన్ని హె ప్లస్ మైనస్లు ఉంటాయి ఆ ఆ పెర్సనల్ ఎగ్జిస్టెన్స్కి ఫ్యామిలీ ఉంటుంది ఆ ఫ్యామిలీలో చెప్పిన మాట వినేవాళ్ళు కొంతమంది వినని వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగా ఆ పెర్సనల్ ఎగ్జిస్టెన్స్ ఇట్ కాట్ బిట్వీన్ దీస్ ఆపోజిట్స్ దాంతో అది అలా భయపడుతో బతుకుంటాడు వెరీ అన్సర్టన్గా బతుకుంటాడు ఆ అన్సర్టన్టీ నుంచి బయట పడుకోవాలి తీవ్రమైన వైరాగ్యంతో దాని నుంచి బయటపడుకోవాలి అప్పుడు అయం ఆత్మా ఉపలబ్ధ అప్పుడు ఆత్మస్వరూపము బ్రహ్మ విడిగా అనుభవానికి వస్తుంది ఎలా అనుభవానికి వస్తుంది నిర్వికల్ప నిర్వికల్ప అంటే చూడండి ఎగ్జిస్టెన్స్ ఎగ్జిస్టెన్స్ కదా అయాం అంటే ఏంటండి ఎగ్జిస్టెన్స్ అయితే మనకు అనుభవం వచ్చే ఎగ్జిస్టెన్స్ ఎలా ఉంటుంది సవికల్పంగా ఉంటుంది అంటే ఎలాగా అయాం అయామ్నె అయామ్నెస్ అదే సత్ ఆ సత్ చుట్టూ వీడు అల్లేటువంటి వికల్పాలు ఎన్ని ఉంటాయంటే నేను ఫలానా గోత్రం అంటాడు ముఖ్యంగా ఈనాటి రాజకీయం ఎలా ఉందంటే రాజకీయ వికల్పాల కోసం అని చెప్పి చెప్తున్నాను రాజకీయ నాయకులు ఏం చేశారంటే సమాజాన్ని ఎన్ని రకాలుగా చిన్నాభిన్నం చేయాలో అలా చేసేసారు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత చిన్నాభిన్నంగా ఉండేది కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇది ఎలా ఉందంటే మీరు ప్రాంతాల వారీగా విడదీసేసారు తర్వాత సినిమాలు తీసేవాళ్ళు కూడా సినిమా తీసినప్పుడు వాడు విలన్న నుండి నెల్లూరు ప్రాంతం భాష మాట్లాడితే ఆ నెల్లూరు వాళ్ళందరూ దెబలట్టు పెట్టేసేసి వాళ్ళు ధర్నా చేసేస్తారు విలన్న నెల్లూరు యాస మాట్లాడకూడదు విశాఖపట్నం యాస మాట్లాడే నెల్లూరు యాస చాలా క్యారెక్టరిస్టిక్గా ఉంటుంది అలాగే మీరు కోనసీమ యాస ఉంది అనుకోండి చాలా క్యారెక్టరిస్టిక్గా ఉంటుంది ఇప్పుడు ఆ విలందుని అలా క్యారెక్టరిస్టిక్ కూడా మీరు ఆ యాస అయ్యా అని ఇలాగంటే చేస్త మాట్లాడడం అది కొంత కోనసీమ లక్షణం అలాగే విలందుని పెడితే అమరావరంలో పెద్ద యాజిటేషన్ చేసేసి ఆ థియేటర్లో తగలబెట్టేసి ఆ దాని మీద యాజిటేషన్ చేసేస్తారు కాబట్టి ఇప్పుడు విలందుని ఏ యాస పెట్టాలి వాడిని ఏదో తమిళ యాస ఏదైనా పెట్టాలేమో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ యాస పెట్టకూడదు నెల్లూరు యాస పెట్టకూడదు విశాఖపట్నం యాస పెట్టకూడదు ఏ యాస పెట్టకూడదు ఇంక వాడిని ఇంక విలన్నని మీరు ఎలా పోషిస్తారు విలన్ లేకుండా సినిమా ఎలా మీరు విలన్నని పెట్టారంటే కాంట్రవర్సీలో పెడుతున్నారు ఆ రకంగా చిన్నభి అలాగే హోటల్ ఏదైనా పెట్టారనుకోండి హోటల్ పెట్టేప్పుడు మీరు పేరు పెట్టేప్పుడు కొంచెం కాస్టస్గా పెట్టాలి ఉడిపి హోటళ్లను పెడితే నువ్వు ఎక్కడెందుకున్నావు మంగుళూరు అని అదో యాజుటేషన్ ఆంధ్ర టిఫిన్లను పెడితే దాని మీద యాజ్యుటేషన్ తెలంగాణ టిఫిన్లను పెడితే దాని మీద యాజుటేషన్ అన్ని యాజ్యుటేషన్లు ఇంకా తర్వాత కులం ఈ కులం ఈ కులం వాడికే ఈ కులం ఆ కులం వాడికి మనకి చీఫ్ మినిస్టర్ ఎవరు ఉండాలి బీసీ ఉండాలి బీసీ చీఫ్ మినిస్టర్ ఉండాలని వాట్ కైండ్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఇట్ ఈస్ చీఫ్ మినిస్టర్ ఉన్నవాడు డైనమిక్ వెల్ ఇన్ఫార్మ్డ్ అడ్మినిస్ట్రేటివ్ పర్సన్ క్లీన్ నాన్ కరప్ట్ పర్సన్ మనకి చీఫ్ మినిస్టర్గా ఉండాలి అలాంటి వాడు వచ్చాడో మానేడో అట్లీస్ట్ ఇన్ ప్రిన్సిపల్ ఇలా ఉండాలి అది కాదు మాకు చీఫ్ మినిస్టర్ ముస్లిం ఉండాలి మాకు చీఫ్ మినిస్టర్ బీసీ ఉండాలి వాడు ఆ బీసీ వాడు వాడికి ఏమైతే నేను దద్దమైనా పర్వాలేదు వాడు చీఫ్ మినిస్టర్ అయిపోవాలి వాట్ కైండ్ ఆఫ్ ఎటువంటి సొసైటీ వాట్ కైండ్ ఆఫ్ సొసైటీ ఈస్ సంథింగ్ ఈజ్ ఫండమెంటల్లీ రాంగ్ విత్ ది సొసైటీ అటువంటి వికల్పాలు ఈ వికల్ప వికల్పాల కోసం చెప్పాను దృష్టాంతం ఏమండే కాబట్టి ఇన్ని వికల్పాలు మీరు ఎప్పుడైతే తీసుకొచ్చారో ఆ సోషల్ సిచ్యువేషన్ ఎంత కష్మలంగా తయారవుతుంది కలుషితంగా తయారవుతుంది ఏమండే నా అది దృష్టాంతమే నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే నువ్వు నీ పర్సనాలిటీ చుట్టూ ఇన్ని వికల్పాలు నువ్వు పెట్టుకోదు ఏ అసలు వికల్పాలు పెట్టుకోదు బీ ఫ్రీ లైక్ విండ్ అండ్ ఎయిర్ ఇప్పుడు నీళ్లు ఉన్నాయి నీళ్లలో ఆ నీళ్లను చూసి ఇది కృష్ణా నది నుంచి వచ్చిందా గోదావరి నుంచి వచ్చిందా విజయవాడ నుంచి వచ్చిందా లేకపోతే అమెరికా నుంచి వచ్చిందా హైదరాబాద్ నుంచి చెప్పగలరా చెప్పలేరు దానికి వికల్పాలు ఉండవు గాలికి వికల్పాలు ఉండవు నేలకి వికల్పాలు నేల చూసారు తెలంగాణయో ఆంధ్రాయో చెప్పగలరా మీరు ఉండవు ఇప్పుడు బస్సులో రాత్రి ప్రయాణం చేస్తూ అర్ధరాత్రి చీకట్లో చోట దిగబెట్టి ఇది తెలంగాణయా ఆంధ్రా చెప్పరా అంటే చెప్పగలరా మీరు చెప్పలేరు నిలబడతారు నేల మీద కానీ వికల్పాలు ఉండవు ఆకాశానికి వికల్పాలు ఉండవు ఆత్మహత్య ఇంకా వీటికి ఏమైనా కొన్ని వికల్పాలు ఉన్నాయి నేల గాలి వీటికి ఏవో వికల్పాలు ఉన్నాయి గాలి ఇజ్ ఎ ఫ్లూయిడ్ నేల ఇజ్ ఎ సాలిడ్ అలాంటి కొన్ని ఫండమెంటల్ వికల్పాలు ఉన్నాయి ఆకాశానికి ఆ వికల్పాలు కూడా లేవు ఆత్మస్వరూపంలో ఇంకా ఆకాశం కంటే సూక్ష్మము ఎటువంటి వికల్పాలు పెట్టనే ఉంది అది అభ్యాసం చేయాలి అభ్యాసం చేసి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అభ్యాసం చేయాలి ముఖ్యంగా నేను దృష్టాంతాలు గృహస్థులే కాదు సాధువుల దృష్టాంతాలు కూడా చెప్తూ ఉంటాను సో నన్ను అడిగారు మీ దేశ సంప్రదాయం అని అడిగారు అంటే ఈ ట్రైన్ టు పుట్ పుట్ పుట్మే ఇంటూ ఏ వికల్ప ఒక వికల్పంలో నన్ను పుష్టి చేయడానికి ట్రై చేస్తున్నాను ఏదో సమాధానం చెప్పాలి కాబట్టి దశనామే అని చెప్పాను అంటే పదింటిలో ఒకటని చెప్తాను ఏ ఒకటని అడిగాడు ఆయన సరస్వతి అని చెప్పి సరస్వతి అంటే మీరు కామకోటి సంప్రదాయం అని అడిగారు కాదా బాబు ఆ మాట నేను అన్నానంటే వాళ్ళు నా మీద లాసూటు వేసినా వేస్తారు కామకోటి సంప్రదాయం కాదు నేను ఎందుకంటే కామకోటి సంప్రదాయం అని నేను అన్నట్లు ఎందుకంటే వాళ్ళు సరస్వతులు నేను సరస్వతిని అంటే వాళ్ళకి ఇంతపుడు కోపం వస్తుంది ఎటువంటి వీడియో వాటర్ సరస్వతి అంటున్నాడు మరి ఏ సరస్వతి మేము చిన్మయానంద గారు శివానంద గారు ఆ సంప్రదాయం ఓహో శివానంద సంప్రదాయ సంప్రదాయం అవును ఓహోలాగా అంటే శివానంద సంప్రదాయం అంటే కొంచెం చిన్నచూపు మరే కనుకుంటారు అవును బాబు మేము శివానంద అంటే మీరు సన్యాసులా సాధువులా మేము సన్యాసులు కాదు సాధువుల చూడండి ఎన్ని వికల్పాల ఇవన్నీ ఇవన్నీ ఈ ప్రశ్నలన్నీ ఒక సన్యాసి అడుగుతున్నాను నన్ను ఈ వికల్పాలన్నీ చూసి నేను ఈ సభలకు వెళ్ళడం మానేశాను నిజంగా వెళ్ళడం మానసి ఇంట్లో కూర్చుంటుంది ఎవరైనా భిక్షను గురిస్తే వెళ్ళడం ఎందుకంటే ఈ వికల్పాలు భరించలేక మంచి వికల్ప ఇన్ని వికల్పాలు సన్యాసులే పెట్టుకుంటే ఇంకా గృహస్థుల గురించి ఇంకా చెప్పేదేమున్నాం మామూలు క్లాసికల్ వికల్ప మీదేవో కొట్టేవో అదేమో మచిలీ పట్ల అలాగానే వెళ్లేసి అదో వికల్పాలు ఎలా ఉంటాయో మీకు చెప్పాను మచిలీ పట్టదే కదా కోనసీమ అని కానీ ఏమో నువ్వు కోనసీమ వాడుగా అని అదో వికల్పం ప్రేమ వరకు మంచిదే ప్రేమ వరకు మంచిదే కానీ ఆ ప్రేమ అలా ఎందుకు రెస్ట్రిక్ట్ అవ్వాలి దానికి అలాంటి వికల్పం మనం ఎందుకు పెట్టాలి అనవసరం కదా కాబట్టి గురువులను మహాత్ములను స్మరించేప్పుడు మనం నిష్కల్మషంగా స్మరించాలి వారి పేరు దాచిపెట్టకూడదు గురువుని వారిని యోగ్యంగా స్మరించాలి వారి ఫలానా అంతేగాని అది బేసిస్గా వికల్పాన్ని సృష్టించుకోరాదు కాబట్టి ని నిర్వికల్పో దృష్ట అండి ఆత్మను నిర్వికల్పంగా తన స్వరూపాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది సర్వ వికల్పశూన్య అంటే ఈయన ఏమంటున్నారంటే కర్తృత్వాది ఆరోపిత ధర్మశూన్య ఇథ కర్తృత్వం కూడా వికల్పమే నేను కర్తను అంటే వికల్పమే ఏదో ఒక ఒక చక్రంలో ఆ ఆత్మతత్వాన్ని బిగించే ప్రయత్నం నువ్వు చేయవద్దు ఫ్రీడమ్ మార్వెలస్ ఫ్రీడమ్ ఎంత ఫ్రీడమ్ అంటే ఆ ఫ్రీడమ్ అనుభవైక వేద్యం అటువంటి ఫ్రీడమ్ని కలిగి ఉండాలి అలాంటి ఫ్రీడమ్ని కలిగి ఉండాలి అయమాత్మా దృష్ట ఉపలబ్ధ వేదాంతర్థతత్పరై వేదాంతార్థము అంటే ఉపనిషదర్థమునందు పూర్ణమైన ప్రేమగల చేతను ఈ ఆత్మతత్వము ఈ విధంగా దర్శింపబడినది ఉపనిషదర్థమునందు పూర్ణమైన ప్రేమ కలిగి ఉండాలి వేదాంతార్థతత్పరులై ఉండాలి అంచేతనే శ్రోత్రియం బ్రహ్మనిష్టం అన్నప్పుడు విజ్ఞానార్థం గురుమేవాభిగచ్చేత సమిత్పానికి క్రోత్రియం బ్రహ్మనిష్టం అని ముండకోపనిషత్తులో మంత్రం ఉండదు అక్కడ బ్రహ్మనిష్టం అన్న భాష్యకారులు చెప్పారు లేకపోతే టీకాకారులు చెప్పారు బ్రహ్మనిష్టం నతు కర్మనిష్టం బ్రహ్మనిష్టం అని ఎందుకన్నారు అది విశేషణం కదా వ్యావర్తక ధర్మం బ్రహ్మనిష్టం అన్నారంటే బ్రహ్మనిష్ట గల గురువు దగ్గరికి వెళ్ళు అన్నారంటే అర్థం ఏంటి గురువుల్లో బ్రహ్మనిష్ఠులు కాని గురువులు ఉంటారు వాళ్ళని పరిహరించు వాళ్ళకి వాళ్ళకి ధనం పెట్టి దూరంగా పోవరని అర్థం ఆ వాళ్ళు ఎవరు ఆ గురువులు అంటే కర్మనిష్ట తపోనిష్టమని తపోనిష్ఠులు ఉంటారు తపోనిష్ఠులు అంటే ఎలా ఉంటారు నాకు వస్తూ ఉంటే ఎటువంటి రిక్వెస్ట్ నేను చూస్తూ సాధువులు ప్రపంచం నాకు తెలిసినంత లోతుగా నేను తెలియదు కదా నేను అన్నీ పరిశీలించడం అనేది ఉంటుంది అన్నీ కనబడతాయి సో రావాయా ఇక్కడ కూర్చుని ఏం చేస్తావు కాశీ అని ఆహ్వానిస్తారు ఎందుకంటే కాశీ ఇప్పుడు ఇక్కడ అంటే అంటే సన్యాసం కూర్చుకుని పాఠాలు చెప్తావు డైమండ్ పాండే కూర్చుంటావా కాశీకి వెళ్ళవా కాశీకి వెళ్ళి ఏం ఏం చేయడానికి మణికన్న గుట్లో కూర్చొని మంత్రజపం చేసుకున్నాం రా ఆంధ్రాశ్రమంలో రూమిస్తారు రెండు మెతుకు అక్కడ తింటూ ఉన్నాం వాళ్ళు భోజనం పెట్టినప్పుడు మునిగనగట్లో జపం చేయడం తపస్సు చేసుకో వాళ్ళు సన్యాసం పుచ్చుకున్న దానికి వీళ్ళందరినీ ఉద్ధరించడానిక మనం ఉద్ధరించుకోవడం ఎప్పుడు నిజంగా యాగుమెంటు ఒక ఆయన చాతుర్మాసం చేస్తూ ఆయన ఉపన్యాసం చాతుర్మాసం ఆరంభం చాతుర్మాస్యం ఆరంభం దానికి ఊళ్ళో మినిస్టర్ గారిని ఎందుకంటే పిలవడం చాతుర్మాస్యం ఆరంభం మినిస్టర్ గారు ఈనా మినిస్టర్ గారు ఏమన్నా తపస్సు సంపన్నుడా ఏమన్నా చాతుర్మాస్యం అంటే అదో తపస్సు ఆ రోజున మినిస్టర్ని పిలిచి మినిస్టరు వాడు ఏం తపస్సు ఏమన్నానా వాడు లౌకికుడు కదా అందులో రాజకీయ నాయకుడు వాడు వచ్చి ఆరంభం చేస్తాడు దేని యొక్క చాతుర్మాస్యం మొత్తం చాతుర్మాసిన ఫలానాయన చాతుర్మాస్యం చూస్తున్నారు ఊళ్ళో వాళ్ళందరికీ పత్రికల్లో వార్త కూడా వేయడం అది తపస్సు ఎలా అవుతుంది అది ఏదో ప్రచారం ముందు తప్ప అడ్వర్టైజ్మెంట్ కింద వాటెవర్ చాతుర్మాత్స్యం చేస్తున్నాము సో సో ఆ విధంగా అని చెప్పేసి ఏదో తపస్సు చేయడం అంటే ఏదో ఆహార నియమం ఇవే పడ అవన్నీ సహజంగా ఉండాలి ఆహార నియమం సహజంగా ఉండాలి ఇవాళ ఏకాదశి కాబట్టి ఆహార నియమం చేసి మొన్నడు దశమి నాడు రాత్రిను ద్వాదశి నాడు ఫుడ్ తీసుకోవటం అది అలాగే కాదు సహజంగా తపస్సు ఉండాలి కానీ తపస్సే సర్వస్వం అన్నట్టుగా ఉండకూడదు తపస్సే సర్వస్వం మీరు పెట్టుకున్నారనుకోండి మీకు ఇంకా ఆత్మనిష్టకి బ్రహ్మనిష్టకి అవకాశం ఉండదు తపోనిష్టలో పడిపోతాడు తపస్సు అంటే ఆ నాగదేవత ఉంది ఆ మంత్ర జపం చేయి యక్షిణి ఉంది ఈ జపం ఆ దేవత ఉంది ఆ జపం చేయి ఇలాగే ఉంటుంది ఇట్ విల్ బి కంటిన్యూయింగ్ లైక్ దిస్ ఈ మంత్రాలు ఉన్నాయి ఆ మంత్రాలునే మంత్రశాస్త్రం అందాం మంత్రశాస్త్రం ఆ మంత్రంతో కాలక్షేపం చేయరా అని శాస్త్రం చెప్తుంటే మంత్రశాస్త్రం అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న మంత్రాలన్నీ ఎక్కడోపడితో కూర్చుంటే ఎప్పటికీ తెలియనిది కర్మనిష్ఠుడు తపోనిష్ఠుడు కొంతమంది తీర్థయాత్రానిష్ఠులు ఉంటారు వాళ్ళకి నిష్ట ఏమిటంటే తీర్థయాత్రలే అదే నిష్ట పద్దెనిమిది సార్లు శబరిమలో వెళ్ళి వచ్చాము తీర్థయాత్రానిష్ట దేవాలయాలని ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ అలా అటువంటి నిష్ట ఉంటారు ఈ నిష్టలు ఏవైనా కూడా అవడానికి ఆధ్యాత్మికంగా అనిపించినా అవి కూడా ఆటంకములు అయిపోతాయి ఇంకా ధననిష్ఠుడు లోభి సంసారనిష్ఠుడు అని వేరే అవి చెప్పడం ఎందుకండి వాటి గురించి చర్చ అనవసరం కైముత్య న్యాయంలో పోతాయి కూడా ఇంకా కిముత వాటి గురించి ఏమని చెప్తారు కాబట్టి వేదాంతార్థతత్వరుడై ఉండాలి యు స్పీక్ ఉపనిషత్ యు బ్రీద్ ఉపనిషత్ You you dream up year, then you live up Upanishad, then యు డ్రీమ్ ఉపనిషద్ అండ్ యువ్ ఉపనిషత్ ఉపనిషత్ అండ్ గీత గీత ఈజ్ ఉపనిషత్వం గీతను వేరే లెక్క పెట్టక్కర్లా గీతను ఉపనిషత్వంలో లెక్కేసేస్తాం అంటే అలా ఉండాలి కానీ ఆ రకమైన టోటల్ డెడికేషన్ ఉండాలి కానీ ఒక కాళ్ళిక్కడ ఓకాలు అక్కడ ఒక ఆయన వేదాంతం చదువుకున్నారు పండితులు Vedanta వేదాంతం చదువుకున్నారు చదువుకునే ఆయన వేదాధ్యయనం మొదలెట్టారు నేనున్నాను చూడండి వేదాధ్యయనం పూర్తి చేసి వేదాంతంలోకి వస్తారు మీరు దీన్ని తలకిందులు చేసి పెట్టేవాయా ఆ తలకిందులు పోని పోని ఏదైతేనేమి అలా కూడా కాదు ఇది ఏదైతేనేమి కాదు దీనికి క్రమంలో చాలా ఇంపార్టెన్స్ ఉంది నువ్వు ముందు వేదాధ్యయనం చేసి కర్మకాండని కర్మలు చేసుకుని ఆ కర్మకాండంలో ఉండే గుడ్ దాంట్లో ఉండే గుణదోషాలు లేకపోతే దానికి హద్దులు పరిమితులను తెలుసుకుని దానికంటే ముందుకు వచ్చి వేదాంతం చదువుకుని ఉపనిషద్విజ్ఞానంతో ప్రాణాలను త్యా దేహాన్ని త్యాగం చేయాలని అలా చెప్తూ ఉంటే శాస్త్రం ముందు వేదాంతం వల్లించి తర్వాత ఇప్పుడు వేదం అంటే అందులో వేదం అంటే కామ్యకర్మలు ఉంటాయి ఏమేమో కామ్యకర్మలు ఉంటాయి ఆ కామ్యకర్మలన్నింటినీ వల్లిస్తూ అగ్ని ఏ కామాయపుడు ఆశ మష్టాకపాల పేత మొదలుపెట్టి ఈ కోరుకుంటే ఈ ఈ పురోడాశం ఆ కోరుకుంటే ఆ పురోడాశం ఉంటుంది ఇదంతా ఇలా వల్లించుకుంటూ వేదాంతం అంతా అయిన తర్వాత ఈ కార్యక్రమం మొదలు అది ఏమి అందంగా ఉంటుంది అది పద్ధతి కాదు అంటే దాని అర్థం ఏంటంటే వేదాంతార్థము జీర్ణం కాలేదన్నమాట అది అజీర్తిలో పడింది అది అజీర్తిపు అయినవాడు ఏవో పుచ్చుకుంటాడు కషాయాలు ఇవేమేను ఆ రకంగా వేదాంతం అజీర్తిలో పడ్డంతో ఇప్పుడు కర్మకాండలో ప్రవేశిస్తే అక్కడ ఏదో ఉద్ధరింపబడతాము అని ఒక అభిప్రాయం అలాగా ఉండరాదు సన్యాసం తీసుకుని మరీ అసలే ఉండకూడదు సన్యాసం తీసుకుని ఒక ఆయన అన్నాడు సన్యాసం పుచ్చుకున్న తర్వాత కలిసినాం కలిస్తే అంటాడు నేను కొంత స్వామీజీ మీరు పెద్దవారు మీరు కేవలం ఉపనిషత్తులే పరిమితం నేను ఇంకా కొంచెం వయస్సులో ఉన్నా కాబట్టి నేను కొంతకాలం కర్మలకి పరిమితం అవుదామనుకుంటున్నాను ఎప్పుడు ఆ మాట ఎప్పుడు ఉండాలి సన్యాసానికి ముందు స్వామీజీ మీరు పెద్దవారు మీరు సన్యాసం తీసుకున్నారు మంచిది నేను ఇంకా యువకుండి కొంతకాలం కర్మలు చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఒక అమ్మాయిని చూసి వివాహం చేసుకుంటానల్సింది పోయి వెళ్ళిపోయి సన్యాసం పుచ్చుకుని వచ్చి కర్మలు చేస్తాను ఉంటే కర్మలు చేస్తారు ఎలా చేస్తారు ఒకసారి హరిద్వార్లో సన్యాసులందరూ కలిసి ఒక యజ్ఞాన్ని ఆయోజన చేశారు యజ్ఞం చేయాలి కుంభమేళా సందర్భంగా దశనామి సన్యాస ఆశ్రమంలో ఉండే మహాత్ములందరూ కలిసి యజ్ఞాన్ని చేయాలి ఒక ఆయోజన చేశారు ఆయోజన చేసినప్పుడు దీనికి కర్త ఎవ కూర్చోబెట్టాలి కదా అక్కడ భార్యాభర్తలని కూర్చోబెట్టాలి ఇంకో మనం కష్టం ఉందా మనం పడి డబ్బు ఉందా మనం పోగేసి ఖర్చు పెట్టింది మనం అయితే ఎవరినో ఒక ఆయన్ని కొని తీసుక ఆయన్ని కూడా కూర్చోబెట్టినాజ్ఞానిక మనలోనే ఒకళ్ళని కూర్చున్నాము అని ప్రపోజలు పెడితే తప్పు తప్పు అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయద్దు మనం కూర్చోకూడదరా ఇది చాలా తప్పది అసలు ఇటువంటి ప్రపోజలు సన్యాసుల సమావేశంలో వచ్చినందుకే సిగ్గుపడాల్సిన మాటదేని ఎవరోలో పెద్దలు కేకలేస్తే లేకపోతే వీళ్ళు అంత పని చేసేస్తారు ఎవరో పెద్దలు కేకలేస్తే గిట్టిగా కోకలేస్తే అప్పుడు పోదు పోనీ మన దగ్గర బ్రహ్మచారులు ఉన్నారు కదా విద్యార్థులు పోనీ వేళనా వెళ్ళండి అన్న అది మరీ తప్పురా బ్రహ్మచారికి కర్మాధికారం లేదు అయజ్ఞోవా ఏషయో పత్నిక భార్య లేని వాడికి కర్మాధికారం లేదు అంటే అప్పుడు ఒకసారి అయితే కానివ్వండి అని కుక్కుతో ములుగుతో ఒక భార్యాభర్తను కూర్చోబెట్టి వాళ్ళ ద్వారా యజ్ఞం చేయించారు అసలు వీళ్ళకి యజ్ఞం ఆయోజన ఎందుకు చెప్పండి యజ్ఞం ఆయోజన గృహస్థు చేసుకోవాలి కానీ సన్యాసులు యజ్ఞం ఆయోజన చేయడం ఏంటి గృహస్థులు భోగపరాయణులుగాను సన్యాసులు యజ్ఞాలు చేయడం ఎంత వృద్ధ్వరంగా తయారైంది అంత తలకిందులైంది అలా ఉండకూడదు ఇదంతా ఈ కథంతా నేను ఎందుకు చెప్తున్నానంటే వేదాంతార్థ తత్పరై భాష్యకారులు అంటున్నారు భాష్యకారులు విశేషణాలు వేశారంటే ఏదో అలాగ మాటవరసకి అందరు చాలా గంభీరంగా ఉంటుంది విశేషణాలు కాబట్టి వేదాంత తాత్పర్యమునందు వేదాంతమునందు పూర్తి నిష్ట కలిగి ఉండుట ఓకే పోనీ నష్టమే వచ్చింది వేదాంతంలో నిష్ఠేపు కలిగి ఉందాము అంటే చూడండి దానికి ఒక క్వాలిఫికేషన్ ఒకటి అవసరం ఏమిటంటే ఆ క్వాలిఫికేషను ప్రపంచోపశమ అది ప్రపంచోపశమం చేయాలి ప్రపంచము యొక్క ఉపశమము ప్రపంచ అంటే చూడండి పంచ పంచ పంచ పంచ పంచ అదే కదా ప్రపంచం అంటే ప్రా అంటే ఉత్కర్ష ఏది ఉత్కర్ష పంచ యొక్క ఉత్కర్ష ప్రపంచం పంచ జ్ఞానేంద్రియాలు శబ్దస్పర్శ రూపరస గంధములు విషయములు పంచకర్మేంద్రియాలు పంచభూతాలు అంతా పంచ మనోబుద్ధ్యహంకార చిత్త నాలుగు వచ్చాయి కదా మనోబుద్ధి అహంకార చిత్త చిత్త నిరోధ ఐదు వేసుకోండి చిత్త నిరోధం వేసుకుంటుంది చిత్తం ఉంటే నాలుగు ఉంటాయి చిత్త నిరోధము అంటే చిత్తము యొక్క అభావం నిరోధము అది ఐదోది ఇదో పంచ ఈ పంచలన్నిటికీ అతీతంగా పోవడము ప్రపంచోపశమ అంటే మనోబుద్ధి అహంకార చిత్తా చిత్త నిరోధం కూడా నేను కాదు చిత్త నిరోధము ఆత్మ కాదు చిత్త నిరోధము అంటే సంకల్పశూన్యస్థితి ఆ శూన్యస్థితి ఆత్మ కాదు సంకల్పశూన్యస్థితి చే ఉపలక్షితమైన చైతన్యం ఆత్మ అంతేకాని కేవలం సంకల్పశూన్యమే ఆత్మీలేదు అని చేత నిరోధం కూడా నేను కాదు మనోబుద్ధి అహంకార చిత్త నిరోధములు నేను కాదు ఉపశమం అయింది చూడండి శబ్దస్పర్శ రూపరసగంధములు నేను కాదు పంచభూతములు దేహము నేను కాదు అని ఈ విధంగా మీరు ఆ నిర్వాహ షట్కం చదివాం మనం నచూత సంఘ ప్రాతస్మరణం కాబట్టి ఈ విధంగా ఈ పంచ యొక్క విస్తారమేది ఈ పంచలు పంచ పంచ పంచ పంచ అఖిరికి పంచ ఎంతవరకు వెళ్ళిందంటే వీడు కట్టుకునే దోవతి కూడా పంచ ఐదు కట్లు ఉంటాయి అంచేతనే సన్యాసులు దోవతి కట్టడం ఎందుకంటే పంచ నుంచి బయటపడాలి గృహస్థులు దోవత ఎలా కడతారు పంచ కడతారు గృహస్థులు వైదికుల గృహంలో స్త్రీ కూడా చీరని పంచగా కడతారు పంచలో పడాలి అప్పుడే దానికి శిష్టాచారం లేకపోతే కాదు పంచ పంచగట్టుకునే రోజుల్లో ఆ కొంగు ఉంటుంది చూడండి ముందు కుచ్చీళ్లు పెట్టి పెడతారు అది అలా వదిలేస్తే ఏమిట్రా రాజకీయం అయింది పెట్టు లోపల పెట్టు ఐదో రాజకీయ రాజకీయ నాయకులు అలా వదిలేస్తారు వాళ్ళకి శిష్టాచారం కాదు కదా వాళ్ళు వాళ్ళు కూడా పంచీళ్ళు కడతారు ఆ కుర్చీళ్ళని మళ్ళీ ఆ కొంగు తీసి లోపల పెట్టారు అది ఐదోది ఐదు లేకుండా నాలుగు పెడితే అది కూడా అశిష్ఠుడైపోతాయి సృష్టిలో మధ్యలో సంచరించడానికి కూడా ఏమిటంటే అలా కట్టేడు ఏమిటండీ పంచం వీడు ఏ రాజకీయ సభ అనుకుంటున్నాడా అని కోపడతారు కాబట్టి పంచకట్టు కూడా అలాగే యజ్ఞోపవేతాలు ఐదు మూడు అసలు రెండు వీడు వీడు భార్య రెండు ఏమంటే ఉత్తరీయం అస్తమానం ఉండదు చొక్కాలు దొరుకుకోవడానికి అలవాటు పడ్డారని ఉత్తరీయం స్థానంలో ఒకటి మూడు ఏ ఒకటి తెగిపోయింది అనుకోండి ఒకటి తెగిపోతే అవసరం ఇప్పుడు మూడు అత్యవసరం మూడు అత్యవసరం అయినప్పుడు తెగిపోతే మూడు అత్యవసరమైనవి లేకుండా కొంతకాలం గడిపినట్టు అవుతుంది కదా అది దోషం దాన్ని పరిహరించడం కోసం నాలుగు నాలుగు అయితే ఒకటి తెగిపోయినా మూడు ఎప్పుడూ ఉంటాయి కావున పంచ శిష్టాచారం గనక ఈ నాలుగు ఏమిటి వైష్ణవులు ఐదు వైష్ణవులు ఐదు వేసుకుంటారు వైదికులు కోనసీమ వైదికులు నాలుగు వేసుకుంటారు తమిళనాడు వైదికులు మూడు వేసుకుంటారు కొంతమంది రెండే వేసుకునే వాళ్ళు కూడా వస్తారు కానీ ఒక్కటి వరికి రాలేదు ఒక్కటి అంటే బ్రహ్మచారి అని అర్థం వాడు ఒంటిపోగు దాడు రా అంటాడు ఒంటిపోగు అంటే ఇంకా పెళ్ళి పెట్టాక ఏం లేవు బ్రహ్మచారి అని అర్థం ఒంటిపోగు అంటే ఐజ్ఞప కాబట్టి అక్కడ కూడా ఉంటుంది పంచ సో ఆత్మతత్వంలో ప్రపంచోపశ అంటే అర్థమైన ఇప్పుడు యజ్ఞోపేతం ఉంటే బ్రాహ్మణుడు యజ్ఞోపేతం లేకపోతే అబ్రాహ్మణుడు మళ్ళీ బ్రాహ్మణుడు వేరు అబ్రాహ్మణుడు వేరు అది ఆత్మతత్వం అవద్దు ఆత్మతత్వం నిర్వికల్పం ఇంక దాంట్లో బ్రాహ్మణ అబ్రాహ్మణ ఈ విభాగాలు ఏమి ఉండవు ఆత్మ ఏకహ నిర్వికల్పం కదా అంచేతన ఆ పంచ యొక్క ఉపశమం కూడా అయిపోవాలి ప్రపంచోపశమ ఉపశమము అంటే ఏంటంటే ప్రతీతి ఉన్నా సత్యం కాదు దాన్ని ఉపశమము అంటారు ప్రతీతి అంటే కనబడుతూ ఉంటుంది ఇప్పుడు సినిమా తరగ సినిమా చూస్తారు వంటలు వస్తూ ఉంటాయి వంటలు వస్తూ ఉంటే మీరు బకెట్లలో నీళ్లు తింపుకుని వెళ్ళి ఆ తెరమైన నీళ్లు పోసేస్తారా ఏమీ అక్కర్లేదు టీవీ మీద నీళ్లు పోసేస్తారా టీవీలో మంటలు వచ్చాయి అనుకోండి అయ్యా పోయి మండిపోతుందని టీవీ మీద నీళ్లు పోస్తారా పోయారు అప్పుడు వస్తాయి వంటలు మీరు టీవీ మీద నీళ్లు పోస్తారు అలా చేయరు అంటే ప్రతీతి ఉన్నా అది సత్యం కాదు అని తెలుసుకుంటారు అంతే అంతేకాని వెళ్ళి యుద్ధం మొదలుపెట్టరు నిర్వికల్ప సొసైటీ అని పెట్టి అందరినీ నిర్వికల్ప మెంబర్లు చేర్చుకుని అలా ఏం మొదలు పెట్టం ప్రతీతి ఉంటుంది ప్రతీతి ఉన్నా మనం దాంతో ఉపశమ దాన్ని సత్యమిథ్యాన్ని తెలుసుకుంటూ ఉంటాం మొన్న నాకు ఒక స్వామీజీ కలిశారు సాధు సమాజ సెక్రటరీ మంచి వక్త నేను ముందు సాధు సమాజ సెక్రటరీ అంటే ఏమిటో అనుకున్నాను తర్వాత వెంటనే రిగ్రెట్ అయ్యాను అయ్యో మనం తక్కువగా జడ్జి చేసేమో అట్లీస్ట్ ఫర్ ఏ ఫ్యూ మినిట్స్ రాంగ్గా జడ్జి చేసేవా ఏమి అని కూడా నేను కొద్దిసేపు పశ్చాత్తాపడ్డా కూడా ఎందుకంటే ఆయన ఉపన్యాసం చెప్పడం మొదలుపెట్టిన తర్వాత మంచి ఫస్ట్ క్లాస్ విద్వాంసులు సంస్కృతం కొంచెం తేడా ఉందని అనిపించింది ఎందుకంటే ఆయన ఆ పదప్రయోగం అది చూస్తే ఆ శ్లోకాలు కూర్చేసిన విధానం అది చూస్తే సంస్కృతం కొంచెం తేడా ఉందని అనిపించింది అదర్వైజ్ హీఈ్ వెరీ క్లీన్ ఆయన నేను నా సెక్రటరీగా అయిపోయిందా నువ్వు సెక్రటరీ అంటారు ఆయన ఉండే ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉండాలి లేకపోతే ఏ చదువు చదువు సంధ్య లేని వాళ్ళు ఈ సాధువుల్లో చాలామంది ఉన్నారు వాళ్ళు కొట్టేస్తారు ఆ పోస్టు దానికి కొన్ని దానికి స్టేటస్ ఉంటుంది కొన్ని పెరక్స్ ఉంటాయి ఉంటాయి ఉంటాయి ఉండని అన్నారు అంటే నేను చెప్పాను చూడండి మనం ప్రపంచోపశమం వాళ్ళం కదా మీరు పెద్దలు మీకు నేను చెప్పలేదు కాదు ప్రపంచోపశమం అద్వైతం దాంట్లో ఉండాలి కానీ మళ్ళీ ఈ ప్రపంచాన్ని విస్తరించుకోకూడదు ఏవో ఈ సమాజాలు ఈ సొసైటీలు అలా ప్రతీతిగా ఉంటుందో దాన్ని మనమేం కాదని బట్ వీ షుడ్ నాట్ గివ్ రియాలిటీ టు దాట్ యూ షుడ్ నిగేట్ ఇట్ ప్రపంచ ఉపశమంలో ఉండాల్సిన మాట తప్ప మరొకటి కాదు సో ప్రతీతి ఉన్నా విక్షేపం మనస్సుకి విక్షేపం లేకపోవడమే ఉపశమము ఇప్పుడు గుణదోష ప్రతీతి కలిగిన రాగద్వేషములు లేకపోవటమే ఉపశమ గుణదోషాలను బట్టి రాగద్వేషాలు వస్తే దాన్నే విక్షేపము అంటారు కాబట్టి ప్రపంచోపశమ అంటే ఏదో ఇల్లు వర్గలు వదిలిపెట్టేయడం వెళ్ళిపోవడం ఉద్యోగాన్ని రిజైన్ చేసేయడం వెళ్ళిపోయి ఆశ్రమంలో కూర్చోవడం అది ప్రపంచోపశమము సంసారోపశమో అలా తీసుకోకూడదు చాలామంది అలా అనుకుంటారు నేను వెళ్ళి హృషికేశ్లో కూర్చుంటాను అనుకున్నాను అలాగే అనుకుంటే అది వర్కౌట్ కాదు ఎందుకంటే మనస్సు హృషికేశ్ వెళ్ళేదాకా వెళ్ళి హృషికేశ్లో కూర్చుంటాను అని ఆ రకంగా దొరుకుతుంది మనస్సు వెళ్ళి హృషికేశ్లో కూర్చుంటాడు ఋషికేశ్లో కూర్చున్న కొద్ది రోజులు బాగానే ఉంటుంది కొత్త ఆ తర్వాత మనస్సు మరొకటేదో మొదలు ఏమిటో హృశ్రీకృష్ణాన్ని వచ్చేవే కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు మాత్రం ఏమేడిశారు అన్నట్టుగా ఏదో అనిపిస్తుంది ఏదో ఇంకోటి ఏదో మొదలై కాబట్టి అది పద్ధతి కాదు హృషికృష్ణుడు వీళ్ళు కూర్చోవడంలో తప్పేం లేదు కానీ చిత్త చిత్త్యాగ ఏవో సంసార త్యాగ సర్వసంకల్ప సన్యాసి శ్రీకృష్ణుడు సంకల్ప సన్యాసం చేయాలి బాహ్యంగా చేయాల్సిందే ఉండదు బాహ్యంగా ఏదైనా సంథింగ్ మే ఫాలో అది కర్మలు చేస్తూ కూర్చోడు కదా అలాంటి సంథింగ్ విల్ ఫాలో సో ప్రపంచోపశమ యొక్క రహస్యం ఏంటంటే దీంట్లో కర్మ మలము ఉండదు కర్మ మలము మలము అంటే కాలుష్యము కర్మ మలం ఏమిటి నేను పుణ్యం చేశాను నేను పుణ్యం చేశానని వీడు ఎందుకు అనుకున్నాడు అసలు మీరు ఆలోచించండి ఏదో నదిలో వెళ్ళో మునకేసి వచ్చి నేను పుణ్యం చేశాను అనుకున్నాడు అంటే అర్థం ఏమిటి వీడేవో కొన్ని పాపాలు చేసుకుంటాడు లేకపోతే ఇన్ పర్టికులర్ రోజు బాత్రూంలో చేస్తున్నప్పుడు అనుకోనిది నదీ స్నానం చేసినప్పుడు ఎందుకు అనుకున్నాడు అలా ఎందుకు అనుకున్నాడు ఇప్పుడు స్నానం చేసిన తర్వాత అబ్బా ఎంత క్లీన్గా ఉన్నానో అనుకుంటాడు అంటే అర్థం ఏంటి అంతకుముందు అన్క్లీన్గా ఉన్నాడని స్పష్టమైంది కదా కాబట్టి వీడు పుణ్యం చేస్తున్నాను అనుకున్నప్పుడు కూడా పాప సంబంధాన్ని కలిగి ఉంటాడు పాప సంబంధాన్ని బట్టి రిలేటివ్ టు దాటి వీడు పుణ్యం అని అంటున్నాడు కాబట్టి పాపపుణ్యములనే మలము కర్మ మలము ఏదైతే కలదో అది ప్రపంచోపశమంలో ఉండదు అంటే స్నానం చేయడం నా అభిప్రాయం కాదు స్నానం చేస్తాడు అన్నీ ప్రతీతి ఉంటుంది ప్రతీతి ఉంటుంది కానీ నదీ స్నానం చేసిన వెంటనే అదిగో నేను మహాపుణ్యం చేశాను అని అనుకున్నాడు అంటే వాడి ప్రపంచోపశమం అయినట్టు కాదు నేను ఒకసారి నది స్నానం చేస్తున్నా కొంచెం లోతుకి వెళ్ళి చేస్తున్నా అందరూ భక్తులు చేరారు చేరి వాళ్ళలో ఒక అమ్మగారు ఆ అమ్మగారు అయ్యేవారు స్వామీజీ కొంచెం నీళ్లు ఇవ్వండి చెమ్ము నా చేతికి ఇచ్చారు నేను ఎందుకు ఇవ్వడం అందరూ నదిలోనే ఉన్నాం వాళ్ళే తీసుకోవచ్చు కానీ పాపం వారు ఎందుకు నేను ఇచ్చారు ఒకరికి ఇచ్చేప్పుడు ఇంకో పది మంది అడిగారు అందరికీ ఇచ్చారు అందరికీ ఇచ్చి ఇంకా అడిగివాడు ఎవరో లేడని సిద్ధాంతం తర్వాత అప్పుడు గట్టి మీదకి వచ్చాను సో అంటే ఏంటి మనం ఈ పుణ్యస్నానం చేస్తున్నాము అనే అభిప్రాయంలో వారందరూ ఉన్నారు స్వామిజీ చేతితోటి కనుక ఇచ్చినట్లయితే ఆ పుణ్యస్నానానికి ఏదో కొంత విశిష్టత వస్తుంది చూడండి విఆర్ కాట్ ఇన్ ది ఆపోజిట్స్ సపోజ్ అదే స్థితిలో నేను ఉంటే నేను సన్యాసిని ఎక్కడయ్యాను అది సన్యాసం ఎందుకు అవుతుంది సన్యాసం అవ్వదు సన్యాసం ఎప్పుడవుతుంది మామూలు నిర్ నిష్ నిర్మలంగా నిర్వికల్పంగా ఉంటే సన్యాసం నిర్వికల్పంగా ఆపోవై శాంత అప్పులు బాత్రూంలో స్నానం చేసినా అప్పులు ఈశ్వరస్వరూపమే నదిలో స్నానం చేసినప్పుడు ఈశ్వరస్వరూపమే నది ఎందులో ఒక పవిత్రత జనులు ప్రేమగా స్నానం చేయడం ఈ ప్రతీతంతా ఉంటుంది ఆ ప్రతీత ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించి విక్షేప రాహిత్యం ఉందో అది ప్రపంచోపశమ కంటిన్యూ జాతం మళ్ళీ క్లాస్లో ఓం పౌర్ణ నమోద పూర్ణమిదం పౌర్ణా పూర్ణమోద్యు పౌర్ణస్ పౌర్ణ నమో దా ఓ నమే దా శుష్యు ఓం